పరిశుద్ధులకు దేవా మా ప్రియ పర్లోకు తండ్రి జీవం గల ఏసయ్యా నీకెంతో వందాలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతకున్న గొప్ప దేవ మహాపరిశుద్ధుడిన తండ్రి నీకేస్తులు స్తోత్రమైనా ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపచుకొని మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభ ద కాచి కాపాడి ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రహించిననైనా మీరు మాకు సహాయ కలిగినందుకే నీకు ఎంతో అడుగు అడుగిన ప్రభ మీకు కృప మీకు అస్తం మాకు తోడించినందుకైనా నీకు ఎంతో వందాలనైనా మీ ఆదరణ మీ సమాధానం సమస్త మీరు మాకు అనుకరించినారు గొప్పదేవ పతి శోధనలు పతి శ్రమలన్నిట్లో ప్రభ వాటిని ఎదుర్కొనే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించినారు విశ్వాసంలో మేము ముందుకు పోలాగనా విజయం పొంది ప్రభా నేను మహింపచ్చు లాగా నిచ్చిన బట్టి నీకు ఎంతో వాటి అన్నిటిని బట్టి నేను స్థుతిస్తున్నమైనా ఘన నీకే కృతజ్ఞత ఆస్తుతులు అర్పించుకున్న అయినా గొప్ప దేవన తండ్రి నీకు ఎంతో ఈ రాతి కాల సమలనైనా మరోసారి మేమందరం ప్రవ్వ మీ కృపాసింహాసనాన్ని ఆశ్రయించినాం మీ పాతల దగ్గరికి వచ్చినం నా ప్రభా మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరిచేయండి మాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే ప్రవ్వా వాటి నుంచి మాకు విడదలు దేని నైనా వాటిని మీకు పరిశుద్ధతలు మేము జీవించాలా ప్రభావ మీ సంపృతులు మేము జీవించాలా ప్రవ్వ అయినా మీకు సరళతలో మేము జీవించాలా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రోవా పాటల ద్వారా పొందండి వాక్యం మీరు మాత్రం మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రవ్వ రాని బిడ్డ త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేండి ప్రవ ఈ ఆరదనంతట్లో మీరే ఆధిపత్యంచి నడిపించండి ప్రవ్వ ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసిన మేనా మీరు అక్కడ సంబంధించిన ప్రతి మా కాలంలో నెరవేరుతున్నాయి ఎక్కడ భయంకరమైన పరిస్థితులనైనా అలజడి ఎంత భయంకరంగా ఉంది ప్రవ్వ అక్రమం విస్తరించట అనేకులు ప్రేమ చల్లారిపోద్దన్నారు ప్రవ్వా ప్రతి ప్రవచన మీరు చెప్పిన వాక్యం నెరవేరుతుంది ప్రవ్వ కాబట్టి మేము పూర్ణ జాగ్రత్త గలవై ఉండి ప్రవ్వ అనేకులను ప్రవ్వ ఆ శ్రమలు ఉన్న ఆ స్థితిలో ఉన్న అందరినీ మీ వైపు మేము తిప్పేలాగన మమ్మల్ని మీరు బలపరచండి మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించి నడిపించండి బలపరచండి ప్రవ్వ ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాల ప్రవ్వ నా దేవ నా ప్రవ్వ మేము నోరు మూసుకొని మౌనంగా ఉండటానికి వీలేదు ప్రవ్వ ఎక్కడ అవకాశం దొరికినా మేము ప్రకటించాలా మీ వాక్యాన్ని ప్రకటించాలి మిమ్మల్ని మేము వాళ్ళకి పరిచయం చేయాలా ప్రవ్వ నైనా ఏసయ్య అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టమైనా రాతి కాల సమయంలోనైనా మీ పాదాల దగ్గరికి వచ్చిన మీరు మాతో మాట్లాడే బలపచ్చి ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి మీరే మాకు సహాయ మహిమ పొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థిష్టాం తండ్రి ఆమెన్ నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పి పిగునుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నా నాయ చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్తనే బండపైనా నన్ను నిలిపితివి పనికిరాని నను నీవు పైకి లే క్రిస్తనే బండపైనా నన్ను నిలిపితి నా అడుగులు స్థిరపరచి బలము నీచితివి నా అడుగులు స్థిరపరచి బలముని చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడి ప్రభు నా ప్రాణమా నా సమాస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమాస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమాస్తమా అంధకారపు లోయలలో నేను నడచితిని మీ ఏ అపాయ మురాకుండా నన్ను నడిపీతీవి అంధకార పులోయలలో నేను నడచితి ఏ అపాయ మురాకుండా నన్ను నడిపీతీవి కంటి పాపగ నీవు నన్ను కాచితీ కంటి పాపగనివు నన్ను కాచితివి కన్న తండ్రి వి నిన్ను కొలిచెదను ఇలా నిన్ను కొలిచెదను నా ప్రాణమా నా సమాస్తమా ప్రభుని స్థుతించుమా నాయ సు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమాస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ పలములు దండిగా నీకై పలియుంతును నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ పలములు దండిగా నీకై పలియుంతును నీవు చేసిన మేళ్లను నేనెట్లా మరతు ప్రభు నీవు చేసిన మేలను నేనెట్ల మరతు ప్రభు నీ కొరకు నే సాక్షిగా ఇలాలో జీవింతును నే ఇలలో జీవింతును నా ప్రాణమా నా సమాస్తమా ప్రభుని స్థుతించు మా నాయ చేసిన మేలను నీవు నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమార్ నీటి వాగుల కొరకు దుప్పి ఆశించు నాట్లు నీ కొరకు నా ప్రాణము ద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 నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా థ్యాంక్స్ సిస్టర్ ప్రైజ్ లోదంత్రుపృవానికి వంద నాలు రజా బ్రహ్మేశ్వకోబుల గొప్ప దేవానికి వంద నాలు పరిషుదు వాక్యం చేత మాట్లాడండి తండ్రి మా అందరినీ స్థిరపరిచి బలపరచండి ప్రభా సైతాన్ శక్తుల్ని నా ప్రభా నీ వాక్యం ద్వారా మాతోని మాట్లాడమని ఏస్తున్నాం నడుచున్నాను తండ్రి ఆ ఏషియా గ్రంథం ఏషియా గ్రంథం యాభై రెండుల ఏడు సిస్టర్ ఏషియా గ్రంథం ఫిఫ్టీ టూ ల సెవెన్ సువార్త ప్రకటించు సమాధానము చాటించు సువార్తమానము ప్రకటించు రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు నీ నీ దేవుడు ఏలుచున్నాడని సీయనితో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అయితే ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమంటున్న దేవుడు అంటే స్థువార్త సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించు రక్షణ సమాచారము ప్రచు ప్రచురించు వాని పాదములో ఇక్కడ ఏమంటుండో మనం సువార్త ప్రకటించు ఎట్లా ప్రకటిస్తున్నామంట ఏ కుటుంబంకి సువార్త ప్రకటిస్తే ఆ కుటుంబానికి సమాధానము కలుగునట్టు మనము ప్రకటిస్తున్నామంట సో అట్లాంటి సువర్తమానము ప్రకటిస్తున్నాం వాళ్ళు రక్షణలో రావాలని అటువంటి సువార్తను మనం ప్రకటిస్తున్నాం అంటే ఇక్కడ ఏమంటుండంటే వారి పాదములు ఎట్లుంటాయంట నీ దేవుడు ఏలుచున్నాడు అయితే మనల్లందరినీ ఏం చేస్తున్న మనం సువార్త ప్రకటించుతున్నాము ప్రతి కుటుంబాన్ని రక్షణలో నడిపిస్తున్నాం వాళ్ళకు సమాధానం అనే సువార్త మనం ప్రకటిస్తున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తుండే మనల్ అందరినీ ఏలుచున్నాడు ఏలుచున్నాడంటే మనల్ందరినీ తన రెక్కల కింద భద్రపరుచుకుంటున్నాడు ఇంకేమంటుండో దేవు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు చెప్పుచున్న వాని పాదములు పార్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ఎక్కడనంట పర్వతముల మీద పర్వతముల మీద అంటే మనం మనము మనం ప్రకటి మనం ప్రకటిస్తున్న ఆ సువార్త ఎంతో సుందరమైనవి ఉన్నదంట మనం సువార్త ప్రకటిస్తున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నంట ఆయన రెక్కల కింద మనల్ని ప్రతి దాంట్లో మనల్ని నడిపిస్తున్నాడంట మనం ఏం చేస్తున్నాము సువార్త ప్రకటిస్తున్న ప్రకటించు సమాధానం కలగాల రక్షణ కలగాల వాళ్ళలో ఉన్న బాధలు సమస్యలన్నీ పోయేటట్టు మనం ప్రార్థన చేస్తున్నాము అట్లాంటి సువార్త ప్రకటిస్తున్నాం మనం ఎందుకు ప్రకటిస్తున్నామంటే దేవుడు మనకు ఆ యొక్క అభిషేకాన్ని ఇచ్చిండు కాబట్టి మనము ఆ సువార్త ఈరోజు ప్రకటించి అనేక ఆత్మల్ని ఆయన వైపు మళ్లిస్తున్నాం కాబట్టి మన పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవంట అయితే ఇంకో ఇంకో వాక్యం చూసుకుందాం బ్రదర్ హగ్గయ్య అయినను యోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జరుబేలు ధైర్యము తెచ్చుకోము ప్రధాన యాజకుడగు యహోజదాకు కుమారుడు అయిన యహోశువ ధైర్యము తెచ్చుకోము సమస్త జనులార ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి అగు యహోవ మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను ఇంతే ఉందండి చదవండి మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చెప్పిన నిబంధన జ్ఞాపకము చేసుకుని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడి అయితే ఆయనను యహో ఆజ్ఞ ఇచ్చు ఇచ్చిన ఇచ్చిన దేశం ఏదని ఇచ్చిన ఆయనను యోవ ఆజ్ఞ ఇచ్చుచున్న దేశ ఇచ్చుచున్నదేమనగా జరుబాబులు ధైర్యం ధైర్యమును ప్రధాన యాజకుడ యహో యాజ ప్రధాన యాజకుడు యహోయా ఆయనను యహవ ఆజ్ఞ ఇచ్చినది జరుబాబెలు ధైర్ము తెచ్చుకోనము ప్రధాన యాజకుడగు యోహో యహో జాదాకు కుమారుడవైన యహోష్వా ధైర్యము తెచ్చుకోనము దేశంలోనున్న సమస్త జనులార ధైర్యము తెచ్చుకొని పని జరిపించుడి నేను మీకు తోడయ్యున్నాను ఇదే సైన్యములు అధిపతి అగు అధిపతి అయితే ఇక్కడ ఏమంటుందంటే జెరుబాబులు ధైర్యము తెచ్చుకో జరిబాబులైన రాజుకు చెప్తున్నాడు దేవుడు ధైర్యము తెచ్చుకోనము ప్రధాన యాజకుడ యహో జాదాకు కుమారు అయితే ఇక్కడ యహోష్వాడు దేవుడు చెప్తున్నా అనమాట ధైర్యము తెచ్చుకోనము దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నట ధైర్యం ఎందుకు తెచ్చుకోమంటున్నంటే జనులకు ప్రజలకు ధైర్యం లేకు ధైర్యం కోల్పోయి ఉన్నారు ధైర్యము కోల్పోయి ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే యోహస్వత్తుని ధైర్యము తెచ్చుకోను ధైర్యము తెచ్చుకొని మనము పని జరిగించుడి పని జరుకుడు అంటే దేవుని పని మనము దేవుని పని కోసమే ప్రతిరోజు దేవుని పని చెయ్యాలని మనకు దేవుని బిడ్డలకు అదే ఆశ ఉంటది అదే ఆకలి ఉంటది అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన సమస్యల వలన అధైర్య పడిపోతాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే ధైర్యము తెచ్చుకొని మనము సువార్త ప్రకటిస్తే దేవుడు ఏమంటుండో నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుని వాక్యము ప్రకటించుడు అని ఇక్కడ చెప్తుండు మీరు ఐగిప్త దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకూడి ఇక్కడ ఏమంటుడు నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనక భయపడకూడి భయం ఎందుకు వస్తుంది మనకు భయం ఎందుకు వస్తుంది మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు అధైర్యపడతాము కొన్నిసార్లు సమస్యలను జయించలేక భయం వచ్చేస్తుంది వ్యాధిని జయించలేక భయం వచ్చేస్తుంది ఎందుకు ఇట్లా అయిపోతుంది మా పరిస్థితి ఎందుకు కొందరు ఏం చేస్తారంటే కొందరు ఏం చేస్తారంటే బాధలు చెప్పుకోరు కొందరు బాధ బాధలు చెప్పుకోరు అయినా కూడా దేవుడు ఇక్కడ ఏమంటుందంటే దేవుడు హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు కాబట్టి ఇక్కడ మనతోని వాక్యంతో చెప్తున్నాడు అనమాట నువ్వు భయపడకు నేను నీకు నీ మధ్య ఉన్నాను కనుక నువ్వు భయపడకు ప్రతి దాంట్లో నేను విడుదల ప్రతి రోగం నుంచి ప్రతి కష్టం నుంచి ప్రతి నష్టం నుంచి ప్రతి బాధల నుంచి నేను విడుదల ఇస్తాను ఎందుకంటే నేను మీ మధ్యన ఉన్నా నా ఆత్మ మీ మధ్యలో సంచరిస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా మీ భయపడకుండా మనము దేవుని స్వార్త ప్రకటించమని చెప్తున్నాయి అయితే ఎఫీసీ గ్రంథము రెండుల ఇరవై బ్రదర్ క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయ్యి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అయితే ఇక్కడ ఏమంటు క్రీస్ వేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా మనకు మూలరాయి ఉన్నాడు ఇప్పుడు ఎహోవ ఇల్లు కట్టినలా కట్టువాని ప్రయాసం వ్యర్థమని అంటారు కదా అట్లానే ఇక్కడ ఏసుప్రభు మనకు మూలరాయి ఉన్నాడు కాబట్టి అపోసులను ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు అయితే మనం ఎక్కడ కట్టబడి ఉన్నామంటే ఆ పోస్తులు వేసిన మీద కట్టబడి ఉన్నాం కాబట్టి మనకు ఎక్కడి కూడా మనకు విజయం వస్తుంది ఏ యొక్క పోతే కూడా మనకు విజయం రాదు మనం ఏట్లో ఉన్నామంటే అపోస్తుల బోధల కట్టబడి ఉన్నాం కాబట్టి మనం మనం ఏం చేస్తున్నాం ఏ దేవుడు మనం మూలరాయిగా ఉన్నాం కాబట్టి మనం ఎక్కడ పోయినా కూడా మనం తలగా ఉంటాము తోకగా ఉండము కాబట్టి మనం దేవుడు ఇక్కడ అంటున్నాడు మూలరాయిగా మనల్ని పెట్టిండ మూలరాయిలా పెట్టిండు కాబట్టి మనము దేవుని సువార్త ప్రకటించచ్చు అక్కడ మనము విజయం సాధించాను ఇంకో వాక్యం చూసుకుంటు కీర్తన ట్వంటీ సెవెన్ లా బ్రదర్ ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా నుంచుకొను ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము సెవెన్ లో ఫోర్టీన్ ధైర్యము తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా నుంచుకొను యహోవ కొరకు కనిపెట్టుకొని ధైర్యం ప్రతి దాగా దేవుడు ఏమంటుండో ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకో తెచ్చుకో అని అంటుండే ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే చెప్తున్నాడు దేవుడు ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నీ హృదయమును నిబ్బరంగా నుంచుకోనము యహో కొరకు కనిపెట్టు మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాం కాబట్టి మనము దిబ్బరం కలిగి ఉండాల మాత్రం హృదయంలో మనము భయము ఆందోళన ఏది చెందాంకుంటూ ఆ ధైర్యంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు అది కీర్తనలా ఫిఫ్టీ వన్ బ్రదర్ కీర్తన ఫిఫ్టీ వన్ బ్రదర్ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ నుండి తీసివేయకుము అయితే ఇక్కడ ఏం ఏమంటుండ్రేదార్ మళ్ళీ చదువు నీ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధ ఆత్మ నా యుద్ధం నుండి తీసివేయకము ఇక్కడ ఏమంటుండ్రు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి నీ పరిశుద్ధ ఆత్మ నా నా నుండి తీసివేయకము ఎప్పుడైతే మనం ప్రార్థన చేయకుండా దేవుని ఆత్మ పొందుకుంటా వాక్యం చదువుకుంటూ ఉంటామో మన హృదయమే మనల్ని గద్దిస్తేది గద్దించి ఏం చేస్తామంటే ఒక్కోసారి నేనైనా సరే అట్లనే అనుకుంటా ఏసు ప్రభా నీ సువార్థ నేను ప్రకటించలేకపోతున్న ప్రభా అని దేవునికి తెలుసు దేవుడు హృదయ రాశలు నెరిగిన దేవుడు కాబట్టి మనలో ఏ బలహీనత ఉందో ఆయనకు తెలుసు కాబట్టి నేను కూడా ఒక్కొక్కసారి ఏమనుకుంటే తెలుసా సుప్రభ నీ సువార్థ నేను ప్రకటించలేకపోతున్న ప్రభా నన్ను భ్రష్టత్వానికి అప్పగించకు నన్ను నీ సన్నిధి నుంచి తోసివేయకు ప్రభా నీ పరిశుద్ధాత్మ ఎద్దు నుండి ప్రభా నేను దేవుని ధర క్షమాపణ చెప్పి కొన్నిసార్లు మనం అట్లా కూడా తప్పిపోతాం మన సమస్యల వల్ల ఇబ్బందుల వల్ల మనము ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతాం దేవుని దేవుని యొక్క వాక్యానుసారంగా నడవకుండా దేవుని పరిశుధాత్మ పొందకుండా సువార్త ప్రకటించకుండా కొన్నిసార్లు మనం వెనుకకి వెళ్ళిపోతాం అయితే అట్లాంటి టైంలో కూడా మనం ఏం చేయాలా దేవుడు దేవుడు ఏమంటుండంటే మనం ఏం చేయాలా దేవుని దగ్గర అడుకోవాలి దేవ ఇక్కడ దావి మహారాజ్ కూడా అట్లానే అంటుంది నీ సన్నిధి నుండి నన్ను త్రోసి నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకము కొన్నిసార్లు మనం అట్లా కూడా దేవుని దేవుని దగ్గర అడిగితే దేవుడు మన దేవుడు దయగలిగిన దేవుడు క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు ప్రతి జాగాల దేవుడు మనల్ని ప్రతి దాంట్లో మనల్ని దేవుడు ప్రతి కష్టం నుంచి సమస్య నుంచి దేవుడు మనకు విడుదల ఇస్తాడు జపన్య జపన్య తీసుకొని జపన్య టూల త్రీ దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యహోవాను వెతకుడి మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున జపన్య బ్రదర్ జపన్య టూలో త్రీ ఇంతే ఉందండి దేశంలో స్వాతికులై ఆయన న్యాయ అనుసరించి సమస్త దీనులారా యహోవాను వెతుడి మీరు వెతికి వినయము నీతిని అనుసరించిన ఎడలా ఒకవేళ ఆయన ఉక్రద నా మీరు దాచబడదురు అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండే మనము ఎట్లుండాలా స్వాతికులమై ఆయన న్యాయవిధులు అంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం గైకొని దాని ప్రకారంగా నడుచుకుంటూ ఆయన వాక్యాన్ని అనుసరించి మన యుహోవాన్ని వెతుకుడి మనం ఆయనను ఎప్పుడైతే వెతుకుతామో మీరు వెతికి వినయము వినయం గలవారంటే మనం వినయం అంటే మీకు తెలుసు వినయం అంటే మనం ఎట్లా ఉండాలా దేవునికి లోబడి ఉండాలా దేవుని వాక్యానుసారంగా నడవాలా ఆయన చెప్పిన మార్గంలో మనం ఉండాలా ఆయన చెప్పిన పని మనం చేయాల నీతిని అనుసరించినడలా నీతిని అనుసరించినడలా మనం దీంట్లో నీతిగా న్యాయవీధులు అనుసరించి నడుచుకుంటే ఉగ్రత దినంలా ఏం చేస్తాడంట దేవుడు మనల్ని మనం దాచబడతామంట మనం ఇవన్నీ ఉండాల దేశంలో దే స్వాతికూలమై ఉండాల న్యాయవిధులను అనుసరించాల మరి ఆయనను వెతకాల ఆయన వాక్యానుసారంగా జీవించాలా అప్పుడు దేవుడు అప్పుడు దేవుడు చేస్తాడంట మనకు కష్టము బాధ ఇరుకులు ఇబ్బందులు ఉగ్రత వచ్చినప్పుడు దేవుడే మనము దేవుడు మనల్ని ఆయన రెక్కల కింద ఇంకో ఇంకో వాక్యం చూడండి కీర్తన వన్ థర్టీ నైన్ లో ట్వంటీ నీ కాయసకరమైన మార్గము నాయున్న నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపము దేవుడు ఏమంటును నీ కాయసకరమైన మార్గము నా ఎందు నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపము ఇక్కడ నీకు ఆయస్కరం అంటే నీకు దేవునికి ఆయసకరమైన మనం ఏదైనా చేసి ఎందుకంటే మనము భూలోకంలో జీవిస్తున్నాం కాబట్టి కొన్ని ఇట్లాంటివి జరుగుతాయి జరిగినప్పుడు మనం దేవుని దగ్గర మొరుపెట్టుకోవాలి దేవుని దగ్గర అడగాల దేవాన్నికు ఆయస్కరమైన మార్గము అలా నేను తప్పిపోయి గిట దేవుని అడగాల ఒకసారి నన్ను చూడు ప్రభా నన్ను నిత్య మార్గంలో నడిపించు ప్రభ నీలో నేను ఉండుటకును నాకు సహాయం చేయి ప్రభా అని మనం ఆయన దగ్గర అడిగితే దేవుడు కనికరించే దేవుడు క్షమించే దేవుడు కాబట్టి ఆయన మార్గంలో మనల్ని ఆయన మార్గంలో మనం నడుస్తే దేవుడు ప్రతి దాంట్లో నుంచి మనకు విడుదల ఇస్తాడు ఇంకో ఇంకో వాక్యం హెబ్రియిల్ తీసుకోండి బ్రదర్ హెబ్రిలు లెవెన్ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంతే ఉందండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు ఫలము దయచేయు వాడనియూ కదా అయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము విశ్వాసం లేకుండా అంటే విశ్వాసం అంటే ఇక దానికి ఇంకా దాంట్లోనే చూడండి బ్రదర్ ట్వంటీ చూడండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకు ఫలము దయచేయి వాడను అయితే మనము విశ్వాసంతోనే ఏది అడిగినా కూడా విశ్వాసంతో అడగాల దేవుడు ఇది చేస్తాడు కంపల్సరీ మనకు చేస్తాడు ఒక్కోసారి నాకేమనిపిస్తుంది నా హెల్త్ మంచిగా కానీ దేవునికి తెలిసి ఏ విషయంలో నా హెల్త్ మంచిగా ఉండదని కానీ ప్రతిసారి దేవు ఆయన మీద నేను విశ్వాసం పెట్టి దేవ నా ఆరోగ్యం ఇట్లా ఉన్నా కూడా సమస్తం నీకు తెలుసు ప్రభా నాకు ఏముందో ఎట్లుందో కొన్నిసార్లు ఎట్లుంటదంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది అందుకే దేవుడి ఇక్కడ ఏమంటాడంటే హృదయాశయాలు ఎరిగిన దేవుడు కాబట్టి మనం సమస్యలు చెప్పినా చెప్పు కొన్ని సమస్యలు చెప్పగలిగింది ఉంటాయి కొన్ని సమస్యలు చెప్పలేదు ఉంటాయి అయినా కూడా దేవుడు ఏం చేస్తా ఏమంటుండంటే నీ హృదయ నీ హృదయ రహస్యాలను నేను ఎరిగిన్నా నీ హృదయంలో ఏం బాధ ఉందో ఏం కోరిక ఉందో నేను ఎరిగిన్నా కాబట్టి ఏమంటుండే వేదిక వారికి ఫలము ది ఏం చేస్తాడంట దేవుడు మనకు మనము కొన్నిసార్లు అడగక ముందే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడంట అయితే ఇక్కడ ఏమంటాడు మనం నమ్మాలంట దేవుడు మన జీవితంలో ఎంత కొండలాంటి సమస్య వచ్చిన కూడా దేవుడు ఆ సమస్య నుంచి మనల్ని విడిపించి మనల్ని ముందుకు నడిపిస్తాడని ఆ విశ్వాసం మనలో ఉండాలంట అయితే దాంట్లోనే ఇంకో ట్వంటీ వచనం చూడండి బ్రేదా మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుటకంటే చాన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ చాన్ మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏం చేసినంట మోసే పెద్దవాడైనాక ఏం చేసినంట విశ్వాసం ద్వారా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకోనము క్రీస్తు విషయమై మనకు నింద వచ్చినా కూడా మనం ఏం చేయాలా మోసలకు విశ్వాసం పెట్టి ధన ధనం దిక్కుపోకుండా మన మనసు ధనం దిక్కుపోకుండా ఈ రోజుల్లో అందరూ ధనంకే ప్రాధాన్యత ఇస్తారు అయితే ఇక్కడ మోసే ఏం చేసిండే ధనం ధనంకు ప్రాధాన్యత ఇవ్వకుండా క్రీస్తు విషయమై తన నింద భరించిందంట మోషే అట్లనే మనం కూడా ధనం వైపు చూడకుండా ఎంత నింద వచ్చినా హింస వచ్చినా కరువు వచ్చినా ఏసు ప్రభు ఏసు ప్రభు బాయ మనము ఆయన మీద ఆనుకొని ఉండాలి అందులోనే థర్టీ త్రీ చూడండి బ్రదర్ వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అయితే ఇక్కడ ఏంది బ్రదర్ ఫస్ట్ ఏంది విశ్వాసము విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి ఆ రోజు ఆ రోజుల్లో నీతి కార్యాలు జరిగించి నీతి కార్యాలను కూడా ఎన్నో నీతి కార్యాలు జరిగించాయి మనకు తెలిసినే బైబుల్లో ఎన్నో ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో నీతి కార్యాలు దేవుడు జరిగించిండు రాజ్యములను కూడా జయించిండు అయితే వాగ్ జరిగించి పొంది సింహముల నోర్లను మూసిరి సింహముల నోర్లను కూడా మూసిండు అయితే ఇవన్నీ ఎట్లా జరిగింది అంటే ఆయన మీద మనం విశ్వాసంతో జీవించినాం కాబట్టి ఆయన మీద విశ్వాసంతో వాళ్ళు జీవించినరు కాబట్టి వాళ్ళు అట్లాంటి విజయాన్ని పొందినం మనం కూడా దేవుల్లో విశ్వాసలా విశ్వాసంగా ఉంటే ప్రతి దేవుడు మనకు విజయం ఇస్తాడు మనం చేసే పనులలో నీతి కార్యలు జరిగిస్తాడు వాగ్ద దేవుడు మనకి ఇచ్చే సింహంలో నోర్లను కూడా మోహించండి అయితే మనం ఏం చేయాలా విశ్వాసం ద్వారా ఇవన్నీ చేయాలా మన దేవుని వాక్యానుసారంగా మనం జీవించటం ఆయన కొరకు మనం జీవించి హింస కరువైనా నింద ఆయన గురించి జీవించాలా కొన్నిసార్లు మనకు బాధలు ఎట్లా వస్తాయంటేసుప్రభ ఏం నమ్ముకున్నాం ఎంత సేవ చేసినా ఏం చేసినా మనకు బాధలు తప్పుతలేవు ఒక్కొక్కసారి నిరాశ అయిపోతాం మనం నిరాశ పడ్డానికి వీల్ నిందలు వచ్చినా భరించుకో అలా కష్టం వచ్చినా బాధ వచ్చినా భరించుకొని దేవుని సేవ చేసుకొని ముందుకు వెళ్తుంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము జరిగించడు జరిగిస్తాడు దేవుడి చిన్న వాక్యం దించూ తండ్రి ఇస్తు ప్రభానికే వందనాలు రజ ఇంతసేపు నీ వాక్యం ద్వారా మాతో తండ్రి నా ప్రభా నిందలు వచ్చినా నా ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నా ప్రభా కరువు వచ్చినా నా రాజా నీ నుండి మేము తొలగిపోకుండా తండ్రి మాకు అలాంటి ధైర్యం దయచేయండి ప్రభా నీ వాక్యానుసారంగా మేము జీవించడంకు సుప్రభ మేము ధనం వైపు పరిగెత్తకుండా ప్రభ నా రజ నిన్ను చూసుకుంటా మేము ముందుకు వెళ్ళాల తండ్రి నా ప్రభా నీ రాకడ బహు సమీపంగా ఉంది తండ్రి మాకు ధైర్యం కావాల ప్రభ మాకు ఒక నా ప్రభా నీకే వందనాల రజ ఒక అభిషేకము మా అందరికీ దాయి చేయండి ప్రభా నా తండ్రి నీకే వందనాల రజ ఏసుప్రభ నీరాకడ బహు సమీప ఉంది కాబట్టి ప్రభా మేమందరము సిద్ధపడాల తండ్రి నా ప్రభా నీ సరంగా మేము జీవించటకు నువ్వు మాకు సహాయం చేయమని ఏస్తున్నాం నడుచున్నాను తండ్రి ఆమెన్ స్తోత్రం నాయన పరిశుద్ధ మయమల రాజా కృపగల దేవ మహోన్నతుడ ఆలోచన కర్త జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రానికి మీకు స్తోత్రం నాయన వీరి ఆత్మకార్యం జరిగించే దేవని నామానికి మహిమ తెచ్చుకుని దేవా మరి కే పిల్లల ప్రతి కుటుంబానికి జ్ఞాపం తీసుకుని దేవ చిన్న అందరికి మీరు జ్ఞాపం తీసుకుని దేవాళ్ళ ఆలోచనలు హృదయ వాంఛలు తీర్చింది ఏవాళ్ళ ఎరుకులు ఇబ్బందులు తీసుకొని దేవా యశుప్రభాన్ని కీ స్థూతన వీరే ఆత్మ కార్యం జరిగించి దేవని నామానికి మహిమ తెచ్చుకుని దేవ పరిశుద్ధ ఆత్మ ఈ నామానికి ఘనత ప్రభావం తెచ్చుకుని దేవ మరి కుటుంబాన్ని దీవించు ఆశీర్వించు దేవ ప్రతి కుటుంబాన్ని దీవించి ప్రతి కుటుంబాన్ని ఆశీర్యం దేవ రవిచలని దేవా దేవ మరి సుప్రభానికి స్తోత్ర సిస్టర్ ముట్టం దేవా రెండు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి దేవాల సమస్యలను తీసి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుని దేవ సుప్రభానికి వందనైనా మీరే ఆత్మకార్యం జరిగించి ఆత్మ దయ్యం కాలిపోలు దేవ వాక్యం ధర మీరు మాట్లాడి దేవ లేకుండా దేవుకి ఇష్టమైన ఇష్టలేనగా సాధ్యం అన్న దేవ విశ్వాసం వాళ్ళు విశ్వాసం పొడిగించదే అవిశ్వాసం లేకుండా మేము ఉండకుండా ప్రతి ఒక్కళ్ళకి విశ్వాసం పొడిగించదే అవిశ్వాసం అపనమ్మకం కలవరం ఉండకుండా ప్రతి విశ్వాసం పొడిగించదే మా తిరుగురు విధానం బట్టి నీకు బంధనాలు మరి దేవాంచాన్ని దేవా వాక్యం మేము అవలంబించుకోవాలా మరి ఉదయం నాటపడాల దేవా ప్రతి మరి ఇరుకు ఇబ్బందులు ప్రతి ఒక్కలు మరి ఇక్కడ మేము తృట్టిల్లకుండా ఈ వాక్యంతో మేము పట్టుకొని నడవాలి దేవా మన ముట్టకుండా ప్రతి శక్తిని స్పందించి దేవా నీ మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని దేవా విజయం దయచేండి దేవులైవంతని ఆత్మ చేత నింపినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని రాత్రి పండుకున్నప్పుడు మాకు మంచి దర్శనాలు ఎందేవా అందరినీ ముట్టి స్వస్థపచ్చమని నజలైన ఏసుక్రి సర్వశక్తి నామని పెడుకుతున్నాం తండ్రి ఆమెను ప్రెజరాడు అక్క ప్రెజరాడన్నా మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ సదాకాలం తోడైన